ఆడరో పాడరో ఆనందించరో వేడుక మొక్కరో విజ్ఞానులు హరిరక్షకుడై అందరికుండగా పరగగ బతికేరు బ్రహ్మాదులు గరిమ అతడే చక్రము చేపట్టగా సురిగి పారిరదే చూడుడసురులు పదిలపు విష్ణుడే ప్రాణమై ఉండగా ఇదివో మెలగేరు ఈజీవులు మొదలను ఈతడే మూలమై ఉండగా పొదల నీతని పంపున లోకములు శ్రీవేంకటాద్రిని శ్రీపతియుండగా తావుల నిలిచెను ధర్మములు ఈవల ఇతడే ఇచ్చేటి వరముల పావనులైరిదే ప్రపన్నులు